మళ్ళా తీసేస్తుంది ఇంకో పచ్చరంగ చేరగడుతుంది ఈ ఆహార్య భేదం ఎట్లా అయితే ఉందో అలాగే ఆచార భేదం కూడా కేవలం ఆచార భేదం చేత ఆత్మ నిర్ణయించబడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మజ్ఞానం నీకు నిర్ణయించబడాలి అంటే అతి ముఖ్యమైన అనుభవం ఏమి ఉండాలి నిర్వికల్పం ఈ నిర్వికల్పం అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే స్వరూప జ్ఞాననిష్ఠులు అవుతారు ఈ నిర్వికల్పం అనే అనుభవం లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఆత్మనిష్ఠులు కాలేరరు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే దీని తర్వాతది నిరంజనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు అంజనం అంటే ఆనందం ఈ ఆనంద లక్షణం ఇప్పటివరకు ఎలా ఉంది అనేకమైనటువంటి అంశాలతో అది ముడిపడి ఉంది శరీరంలో ఉండటం ఆనందదాయకం శరీరంలో వ్యవహరించటం ఆనందదాయకం శరీరాన్ని వదలటం కూడా ఆనందదాయకమే ఇలా ఉన్నాడు శరీరి కానీ ఈ ఆనందదాయక లక్షణం ఎక్కడి దాకా దిగి వచ్చింది శరీరంతో వ్యవహరించే అవస్థాత్రయంలోకి దిగి వచ్చింది గుణత్రయంలోకి దిగొచ్చింది శరీరత్రయంలోకి దిగి వచ్చింది దేత్రయంలోకి దిగొచ్చింది జగత్రయంలోకి దిగొచ్చింది అవస్థాత్రయంలో నుంచి జగత్రయం దాకా దిగొచ్చేసి ఇంకా సత్తాత్రయంగా వ్యవహరిస్తూ పారమార్థిక సత్తా అన్న నిర్ణయం ఈ నిరంజనమన్న దగ్గర నిర్ణయం అవుతుంది ఈ నిరంజనం అనుభవ నిర్ణయం ఎవరికైతే రాదో వాడు ఎప్పటికీ ఎందులో ఉంటాడు అయితే వ్యావహారిక సత్తా లేకపోతే ప్రాతిభాషిక సత్తా ఈ రెండింటి దగ్గరే ఉంటాడు కానీ పారమార్థిక సత్తా అన్న నిర్ణయానికి రాలేడు దీన్ని జాగ్రత్తగా గుర్తుపట్టడం నేర్చుకోవాలి ఈ మొదటి ఐదు లక్షణాలు ఆత్మానుసంధానం ఎస్టిగా సమిష్టిగా బ్రహ్మానుసంధానం నిర్గుణం ఇప్పుడు చదవండి మళ్ళా నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన ఈ పంచ లక్షణాలు ఈ ఐదు లక్షణాలు జ్ఞాన యోగ మార్గంలో సాధకులకు అత్యంత ముఖ్యమైనవి అత్యంత ముఖ్యమైనవి ఎందుకని అంటున్నారంటే ఆ తర్వాత చెప్పేటటువంటివి అంటే కైవల్య మార్గంలో మోక్ష మార్గంలో జీవన్ముక్తిని నిర్ణయించే మార్గంలో ఈ ఐదు లక్షణాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకని ఈ ఐదింటిని శరీరం వదిలేసే వరకు శరీరం తనను వదిలేసేంత వరకు చాలామంది అంటుంటారు ఏమంటే ఇంకా వీడికి ఏం పని ఉందండి వచ్చిన పని కదా ఇంకా టాటా చెప్పేయచ్చు కదా అంటుంటారు ఇంకా టాటా చెప్పడం వీడి చేతిలో ఉండదు ఇక ఎందుకని ఇందాకే చెప్పాయి అది నిన్ను వదిలేసే పద్ధతిలో ఉంటాడు అది నిన్ను వదిలేసేసేటప్పుడు ఇక మళ్ళీ తిరిగి రాదు అదే నువ్వు వదిలేస్తే మళ్ళీ వస్తుంది మా గురువుగారు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి రోజు రోజుకు పద్నాలుగు గంటలు ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉంటారు వారి శరీరంలో ఊపిరితిత్తులు జారిపోయినాయి అవి గాలి పీల్చి వదలగలిగే స్థితిస్థాపక శక్తి కోల్పోయినాయి ఎలాస్టిసిటీని కోల్పోయినాయి అనమాట సో ముడు స్వయంగా ముడుచుకోలేవు స్వయంగా వదలలేవు దానికి యంత్ర సహాయం పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయిపోయినాయి అందరూ వారిని దర్శించినప్పుడల్లా ఏమంటే మీకు ఇచ్చామరణం ఉంది కదా మీరు ఎప్పుడైనా సరే దేహం విడవగలరు కదా మీరు అనుకున్నప్పుడు వదిలేసేయచ్చు కదా ఇంత కష్టపడుతూ ఈ దేహాన్ని నిలుపుకోవడం ఎందుకు ఇదే మాట భగవాన్ రమణను కూడా అడిగారు వారికి వ్రణం వచ్చింది ఇంత పెద్ద వ్రణ బాధని భరించడం ఎందుకండి హాయిగా ఈ పుండుకు మరో పుండు పుట్టిందని మీరే చెప్తున్నారు కదా మీరందరూ జ్ఞానులు కదా మీరందరూ తరించిన వారు కదా గమ్యం చేరినవారు కదా ఇంత బాధ భరించడం ఎందుకు స్వామి అని అడుగుతూ ఉంటారు వారేమంటారు బాధ ఎవరికి బాధ ఎవరికి అంటే మనం అందరం ఏం చెప్పాము అబ్బాయి నాకే చాలా బాధగా ఉందండి బాబు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి చేతుల నొప్పులుగా ఉన్నాయి తలనొప్పిగా ఉన్నాయి కాళ్ళు లేస్తే రాత్రి అంత వరకు బోల్డ్ కంప్లైంట్లు మనకి ఇవన్నీ ఎవరికి నాకే సో నాకే అన్నప్పుడు ఏమైపోయాం అప్పుడు అక్కడ శరీరంతో కలిసిపోయాం వాళ్ళు ఏమయ్యారు శరీరంలో నుంచి కురిడికాయలాగా విడిపోయారు ఎండిపోయిన కొబ్బరికాయలాగా విడిపోయారు దీనికి పని చేయట్లేదయ్యా బాబు అంటారు దీనికి పని చేయకపోవడం ఏమిటి ఇది వేరే నేను ఇది వేరే నేను బాధలన్నీ దీనికి నాకు కాదు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే ఊరకున్నారు దేహములు దేహిగా ఊరకున్నారు శరీరములు శరీరిగా ఊరకున్నారు